ఎవరైతే ఈ ఐదు రాత్రుల్లో జాగారం చేసి మేల్కొని ఉండి అల్లాకు ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ ఉంటారు పురాన్ పారాయణం కానీ సుబాన్ అల్లా అల్హందుల్లా అల్లాహు అక్బర్ లా ఇలాహిల్ల అలాహుల్లా పోవత ఇల్లా బిల్లా ల ఇల్లాహిల్లా అంత సుహానక ఇన్ని కుంతుమినద్లిమీన్ సుబాన్ అల్లాహి అబి హందిహి సుబాన్ అల్లాహి అబి హిహి సుబాన్ అల్లాహిల్ అదీం అస్థిరుల్లాహ్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 అటు ఇటు వంటకాల్లో ఇంకా వేరే కార్యాల్లో గడుస్తూ ఉంటాయి అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఇక రండి మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో పన్నెండవ సత్కార్యం బాజారులో ప్రవేశించినప్పుడు చదివే దువా అల్లాహోకి బా ఈ దువాలోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనలోని ఎంతో గుర్తుండవచ్చు మరి కొన్ని యొక్క పదాలు మాత్రమే అందులో మనం ప్రవక్త సల్లల్లాసల్లం తెలిపిన విధంగా చదువుతే ఎంత గొప్ప పుణ్యానికి అర్హులమవుతామో మరియు ఈ కారణంగా ప్రళయదినాన మన త్రాసు ఎంత బరువుగా ఉండగలుగుతుందో మనం ఊహించలేము ఒకసారి అదీతను వినండి లా ఇల్లాహు హుల్ హ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 ఖఫీఫతాని అల్లిబతాని ఐలర్ రహమాన్ రెండే రెండు వచనాలున్నాయి అవి నాలుకపై చాలా తేలికగా సులభంగా ఉంటాయి కాని త్రాసులో చాలా బరువుగా ఉంటాయి మరియు మన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 చదవడం ఏమైనా కష్టమా ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటాము అంతే మన త్రాసు ప్రళయ దినాన బరువుగా అవుతుంది అంతే మనం అల్లా యొక్క ప్రేమ పాత్రకు ఎక్కువగా అర్హులమవుతాము మరొక హదీసును గమనించండి అబు మూసా షరీర్ అదోతనం ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అటుహూరు శత్రుల్ ఈమాన్ వల్హదుల్లా తమ్ల మీజాన్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 వంద వంద సార్లు సుభానల్లాహి అల్లాహి అభిహందిహి పఠిస్తారో కంటే ఉత్తమమైన కార్యం ఇక ఎవరిది కూడా ఉండదు ఎవరిదైనా ఉంది అంటే ఎవరిది ఇలాంటి ఆచరణ ఆచరించిన వారిది లేదా ఇంతకంటే ఎక్కువగా పఠించిన వారిది ఇందులో ఏం తెలిసింది మనకు సుహాన్ అల్లాహి అభిహందిహి యొక్క ఘనత తెలుస్తుంది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 మలచకముందు ఏ స్థితిలో కూర్చున్నామో ఆ పొజిషన్ను చేంజ్ చేయకముందు ఇలా చదివితే ఏంటి లాభం ఆరోజు అతను సర్వభూమిలో అందరికంటే ఉత్తమమైన ఆచరణ ఆచరించిన వాడవుతాడు అల్లాహోకి బర్రు అల్లాహోకి బర్ర గమనించండి ఈరోజుల్లో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 లా ఇల్హల్ అల్లా రెండవది సుబ్బాన్ అల్లా మూడవది అల్హమ్దుల్లా నాలుగవది అల్లాహు అఖిబారం ఐదవది ఏమిటి ఒక ముస్లిం యొక్క ఉత్తమమైన సంతానం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 ఆ షాపింగ్ మాల్ నుండి మనం ఏదైనా తీసుకొని రావచ్చు అలాగే లాయి లాహిల్ అల్లాహ్ ఘనత సుభహాన్ అల్లాయి అభి హందిహి ఘనత సుభాన్ అల్లాయి అభి లా సుభాన్ అల్లాహిల్ అదీం యొక్క వల్లాహు అక్బర్ ఇంకా అల్లాహ్ యొక్క స్మరణలు ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటన్నిటి ఘనతలు చాలా గొప్పగా ఉన్నాయి త్రాసును ఎంతో బరువుగా చేస్తాయి కానీ ఎప్పుడూ